ध्याय गुणत्रय विभाग योग सृष्टि प्रति वस्तु मनि जंतू वृक्षा मदल क्षेत्र क्षेत्रज्ञ अनें कलईकल पड़त गयन इधर प्रस्तुत अध्याय में इवे श्लोका వీటిని మూడు విభాగాలుగా చూడవచ్చు మొదటి ఐదు శ్లోకాల్లో సృష్టి వివరణ ఆరు నుండి పద్దెనిమిది వరకు త్రిగుణాలు వాటి ప్రభావం వల్ల మనిషి ఇలా వ్యవహరిస్తాడు అనే విషయము పంతొమ్మిది నుండి చివరి వరకు గుణాలకు అతీతంగా ఎదగడం ఎలా గుణాల పట్టు నుండి విడిపించుకోవడం ఎలా అని సాధన ఉపాయాలు అలా విడిపించుకున్న లక్షణాలు ఏమిటి అని రెండూ చెప్పబడ్డాయి क्षेत्र क्षेत्रज्ञ संगम ततो भवति गर्भाम महत् ना वल पुटिंद ఇక్కడ నేను అంటే మాయకు అతీతమైన శుద్ధ నిర్గుణ చైతన్యం దానియందు నేను గర్భాన్ని సృష్టి బీజాన్ని ఉంచుతాను దాని నుండి సమస్త భూతాల పుట్టుక జరుగుతుంది అని తాత్పర్యం ఈ శ్లోకంలో మహద్బ్రహ్మ అనగా మాయాశక్తి త్రిగుణాలతో కూడిన ప్రకృతి ఇది అన్నింటిలో వ్యాపించి ఉండడం వల్ల దీనిని ఔపచారికం ఫిగరేటివ్గా బ్రహ్మ అన్నారు దీని ఎందు గర్భాన్ని ఉంచుతున్నాను అనగా మాయాశక్తి నుండి మొట్టమొదట కనిపించే హిరణ్య గర్భతత్వం కాస్మిక్ మైండ్ దీని పుట్టుకకు నేను బీజాన్ని ఉంచుతున్నాను అనగా శక్తిని ఉంచుతున్నాను ఇక్కడే క్షేత్రం క్షేత్రజ్ఞుడు రెండూ కలిశాయి క్షేత్రంలో ఉన్న అంశాలు త్రిగుణాలు వీటి గురించి అనేక చోట్ల ఇదివరకే చెప్పబడింది వీటి వల్లనే రాగద్వేషాలు మొదలయ్యాయి ఇవి చైతన్య రూపుడైన జీవునుడో కలుస్తాయి అనగా వీటి ప్రభావానికి చేతనుడు లోబడడం జరుగుతుంది దీనినే నాలుగవ శ్లోకం ఇలా వివరిస్తుంది సర్వయోనియా అన్ని యోనులయందు సమస్త జీవరాశియందు ఏ మూర్తులు శరీరాకారాలు ఏర్పడుతున్నాయో వాటన్నింటికీ కారణం మహద్బ్రహ్మ మాయాశక్తి నేను బీజాన్నిచ్చే తండ్రిని అని తాత్పర్యం ఇక్కడ మూర్తులు అనగా పంచభూతాల కలయికతో ఏర్పడే రక్తం మాంసం మధ్య మొదలగు ధాతువులతో ఏర్పడే శరీరాలు ఇదంతా అపరాప్రకృతి ఏడవ అధ్యాయంలో చెప్పినట్లు మనస్సు బుద్ధి కూడా ఇందులో చేరుతాయి చైతన్యం యొక్క బీజం లేదా గర్భం అంటే చైతన్యం యొక్క ఆభాస సూర్యకాంతి దర్పణంపై పడగా దర్పణం ప్రతిబింబించినట్లు చైతన్యం అపరాప్రకృతిలో ప్రతిఫలిస్తుంది ఐదవ శ్లోకం సత్వ రజస్తే నమవ్యయం సత్వరజస్తమో గుణాలనే మూడు అంశాలు మాయకు సంబంధించినవే అవి అవ్యయమైన ఎలాంటి మార్పు లేని చైతన్య రూపుడైన జీవుణ్ణి బంధిస్తాయి అని చెబుతుంది అవ్యయం అవికారి అయినదాన్ని అవయవాలు లేని దాన్ని బంధించలేం అందుకే బంధించినట్లు అగుపడతాయని అర్థం చెప్పారు హిరణ్య గర్భతత్వంలోనే క్షేత్రం క్షేత్రజ్ఞుల సంయోగం జడ చేతనాల సంయోగం అని ఈ శ్లోకంలో తెలుస్తుంది ప్రకృతిలోని గుణాలతో తాదాత్మ్యం పొందడం ఆ గుణాలు నా స్వరూపం అనుకోవడం దానికి అనుగుణంగా కర్మలు చేయడం వాటి ఫలితంగా దేవ మనుష్యాది జన్మలు కానీ నీచ జన్మలు కానీ పశువులు వృక్షాలు లతలు మొదలైనవి ఎత్తడం జరుగుతుంది దీన్ని వదిలించుకోవడం ఎలాగా అంటే ఈ గుణాలు నా తత్వం కాదు స్వరూపం కాదు అని గ్రహించడం పై మూడు శ్లోకాలను ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు శుద్ధ చైతన్యం బ్రహ్మ నుండి మహత్ మాయా దాని నుండి హిరణ్య గర్భుడు దాని నుండి అపరా అనే జగత్తు పరా అనే జీవుడు వస్తాయి ఈ రెండింటినీ పుట్టుకతోనే ముడివేసేవి గుణాలు గుణాలు అంటే కట్టివేసే త్రాళ్ళు అని కూడా పైన తెలుసుకున్నాం త్రిగుణాలు వాటి ప్రభావం ఆరవ శ్లోకం నుండి పద్దెనిమిదవ శ్లోకం వరకు వీటి స్వభావం చెప్పబడింది ఈ మూడు ప్రకృతిలోని అంశాలు మూడు జీవుణ్ణి బంధించేవే ఒకటి బంగారు సంకెళ్ళతో బంధిస్తే మిగతావి నృప బంధిస్తాయి వీటిని స్థూలంగా ఈ క్రింది విధంగా చూడవచ్చు సత్వము నిర్మల స్వభావం ప్రకాశస్వరూపం రజస్సు కోరికలతో కూడినది కలుషితమైనది తమస్సు అలసత్వము పొరపాట్లు చేయడం సత్వము సుఖంగా ఉండడం కోరుకుంటుంది రజస్సు ఎప్పుడూ ఏదో సాధించాలని వెంపర్లాడుతుంది తమస్సు క్రియాశీలత లేకపోవడం నిద్ర సత్వము జ్ఞానం ఎంతో ఆసక్తి ఉండేలా చేస్తుంది రజస్సు పనిలో లగ్నమై ఉంటుంది తమస్సు అజ్ఞానంలో ఉంటుంది ఒక్కోసారి సత్వము మిగతా రెండింటినీ అణచివేసి విజృంభిస్తూ ఉంటుంది ఒక్కోసారి రజస్సు మరోసారి తమస్సు విజృంభిస్తుంటాయి పదవ శ్లోకం సత్వం ఈ గుణాలను ఎలా గుర్తించాలి మనిషి ఉన్న స్థితిని బట్టి గుర్తించాలి అన్ని ఇంద్రియ ద్వారాలు జ్ఞానం చేత ప్రకాశింపబడినప్పుడు అనగా నాలుగవ అధ్యాయంలో చెప్పినట్లు ఇంద్రియాల సాత్విక వ్యవహారాలను చేస్తున్నప్పుడు ఆ ప్రకాశమని చిహ్నచ్చే సత్వగుణంలో ఉన్నట్లు గ్రహించాలి పదకొండవ శ్లోకం దేహేస్ ప్రకాశ ఉపజా జ్ఞానం యదా తిరుద్ధం సత్వమి అలా కాకుండా साधनेलपोरा स्वभाव इवन पक्ष रुण ग्रहृत्र कर्मशमे ఎలాంటి పురుష ప్రయత్నం లేకుండా అలసత్వం సోమరితనంలో ఉండడం పొరపాట్లు చేస్తుండడం మోహంలో ఉండడం ఇవి తమోగుణంచే ఏర్పడతాయి శ్లోకం అప్రకాశోప్రవృత్తి ప్రమాదో మోహ తమేతా నియంతే కురు నందన ఈ వ్యక్తుల మరణానంతర గతి ఎలా ఉంటుంది సత్వగుణంలో మరణించిన వ్యక్తి సాధు కర్మలు చేసే వెళ్ళే నిర్మలమైన లోకాలకు వెళతాడు పద్నాలుగవ శ్లోకం ప్రవృద్ధేతు ప్రళయం యాతిహభృతు రజోగుణంలో ఉంటూ మరణించినవాడు మళ్ళీ అదే గుణంతో కర్మలయందు ఆసక్తితో జన్మిస్తాడు పదిహేనవ శ్లోకం రజసి ప్రళయం గర్మసంగిషు జాయతే తమోగుణంలో ఉండి మరణించినవాడు మళ్ళీ ఎలాంటి జన్మలనే గ్రహిస్తాడు సత్వం వల్ల క్రమేణా జ్ఞానం ప్రాప్తిస్తుంది రజస్సు వల్ల లోభం కర్మసంగం కలుగుతాయి తమోగుణం అజ్ఞానానికి మోహానికి దారితీస్తుంది పదిహేడవ శ్లోకం ప్రమాద ప్రమాదమోహతో జ్ఞానమే చత్వగుణంలో ఉన్నవారు దేవలోకాలకు వెళతారు రజోగుణం ఉన్నవారు మనుష్యలోకంలో జన్మిస్తుంటారు తమోగుణం ఉన్నవారు श्वादिजन्म ग्रहिस्तार गुणाल नमुक्ति సత్వ సత్వరజస్తమో గుణాలు జీవుణ్ణి ఎలా బంధిస్తుంది అని పై శ్లోకాల్లో వివరింపబడింది ఈ గుణాల త్రాళ్ల బంధం నుండి ఎలా విముక్తి పొందాలి అంటే మిథ్యాజ్ఞానాన్ని తొలగించుకోవడం సరైన జ్ఞానాన్ని పొందడం గుణాగుణేశు వర్తంతే గుణాలే వాటి విషయాల్లో ప్రవర్తిస్తున్నాయి కానీ మూడో అధ్యాయంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెబుతున్నాడు పంతొమ్మిదవ శ్లోకం నే కారం ద్రష్టాను పశ్యతిభ్యే సోధి గతి ఈ గుణాలే తప్ప అన్యుడైన కర్త ఎవరూ లేరు అని గ్రహించారు గుణాలకు అతీతంగా గుణాల కంటే విలక్షణంగా ఉన్న ఆత్మ చైతన్యాన్ని ఎవడు తెలుసుకుంటాడో అతడు నా స్వరూపాన్నే పొందుతాడు అని తాత్పర్యం ఈ గుణాలు వాటి క్రియలైన కామక్రోధాలు కేవలం అంతఃకరణ ధర్మాలు ఆత్మధర్మాలు కావు అని గ్రహించడం ముఖ్యం అందుకే మనం నిత్యకర్మ అయిన సంధ్యావందనంలో కామోకార్షీన్నమో నమ నమో మంజురకామే ఈ పని చేసినది కోపమే ఈ పని చేసినది అని ప్రాయశ్చిత్తం చెప్పుకోవడం చూస్తాం శరీరంతో పాటు ఇంద్రియాలు అంతఃకరణం ఈ సంఘాతమంతా ప్రకృతి మూడు గుణాలతో కూడినది దీనివల్లనే కామక్రోధాదులు కలుగుతాయి దీనికి విలక్షణమైనది ఆత్మచైతన్యం అందుకే తర్వాతి శ్లోకంలో దేహానికి సంబంధించిన ఈ గుణాలను అతిక్రమించు అంటాడు శ్రీకృష్ణుడు గుణానేతానేహసముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైర్విముక్తో అమృతమశ్ అనగా విని ధర్మాలు కావు అని చెబుతాడు ఇక్కడ సత్వగుణం గురించి పండితులు ఒక హెచ్చరిక చేస్తారు సత్వగుణం వల్ల ఏవో మంచి కార్యాలు చేస్తూ అందరి ప్రశంసలు పొందడం తాను మంచి పని చేస్తున్నానని సుఖానుభవం పొందడం ఇది కూడా బంధనమే లోకంలో అలాంటి ప్రవృత్తి చాలా అవసరమే కానీ మోక్షం కోరుకునేవాడు ఈ బంధాన్ని కూడా అతిక్రమించాలి అంటే కర్తృత్వ భావన లేకుండా సుఖానుభవం లేకుండా సత్కర్మలు చేస్తుండాలి ఇలా గుణాల క్రియలన్నింటినీ తప్పించుకోగలిగితే వాటి ఫలమైన జన్మ మృత్యు పరంపర నుండి కూడా మనిషి విముక్తుడు కాగలడు ఇరవయవ శ్లోకం గుణాతీతుడు ఎలా ఉంటాడు గుణాతీతుడనగా గుణాల బంధం నుండి బయటపడినవాడు ఇక్కడ అర్జునుడి ప్రశ్న రెండు భాగాలుగా ఉంది ఆ ఎలాంటి చిహ్నాల వల్ల లేదా లక్షణాల వల్ల గుణాతీతుణ్ణి గ్రహించగలం ఎలాంటి ప్రవర్తన ఉన్నవాడు ఈ గుణాలను అతిక్రమించగలుగుతాడు ఇరవై ఒకటవ శ్లోకం కైర్లింగై స్త్రీన్గుణాని ప్రభో అధ్యాయం చివరి వరకు గుణాతీతుని లక్షణాలు చెప్పబడ్డాయి లక్షణాలేవో అవే సాధన మార్గాలని రెండవ అధ్యాయం నుండి గమనిస్తూ వచ్చాం గుణాతీతుడన్నా స్థితప్రజ్ఞుడన్నా జ్ఞాని భక్తుడన్నా జీవన్ముక్తుడన్నా ఒకే అర్థం వీరికి చెప్పిన లక్షణాలన్నీ ఒకే విధంగా ఉన్నాయి ఆ లక్షణాలన్నీ నాకు ఉన్నాయా లేదా అని సాధకుడు తన్ను తాను పరిశీలించుకోవాలి ఇది వాడికే తెలిసే విషయం కుణాలు వాటి క్రియలైన కామక్రోధాదులన్నీ దృశ్యాలే అనగా తెలియబడేవే ఏది తెలియబడుతుందో అది తనకంటే భిన్నంగా తెలియబడుతుంది కేవలం దృక్ రూపంగా సాక్షిగా ఉండడం సాక్షిగా ఉంటూ ఉపాధికి సంబంధించిన కర్మను ఆచరించడం ఇవి ఈ క్రింది శ్లోకాల్లో విషయాలు ఒకటి గుణాల కార్యాలైన ప్రకాశం ప్రవృత్తి మోహం ఇవిపైన వివరింపబడ్డాయి ఈ మూడింటిని ప్రేమించడు ద్వేషించడు ఆ గుణాల కార్యాలను కోరుకునడు ఇరవై శ్లోకం ప్రకాశంచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని ఉదాసీనుడు ఉత్ ప్లస్ ఆసీన అనగా అన్నింటికంటే పైన ఉన్నవాడుగా ఉంటాడు గుణాలు వాటి పనులు అవి చేస్తున్నాయి అని వాటి చేత ప్రభావితుడు కాకుండా ఉంటాడు ఇరవై మూడవ శ్లోకం ఉదాసీన విచాల్య గుణవర్తంతే గే నేను చేయడం లేదు గుణాలదే బాధ్యత అని చెడు కార్యాల్లో ప్రవర్తిస్తే అతడు కర్తృత్వ భావనలో ఉన్నవాడు కాబట్టి ఆత్మవంచన పరవంచన చేసేవాడు అవుతాడు మూడు సుఖం కలిగించే విషయంలో దుఃఖం కలిగించే విషయంలో ఎలాంటి చలణం లేకుండా స్వస్థుడిగా స్వరూపంలో ఉంటాడు మట్టిగడ్డను బంగారాన్ని Okay, धाड़ा एवरना निंदा स्तुति सामनक चूस्ट इलगव श्लोक समदुख सुख स्वस्थ सोश्मीरुनिंदत्म संस्तुति न మానవమానాల్లోనూ మానాల్లోను ఎందు మిత్రులయందు సమాన భావంతో ఉంటాడు సమస్త కార్యాలను త్యజిస్తాడు ఇరవై ఐదవ శ్లోకంపక్ష గుతీత స ఉ రెండవ అధ్యాయంలో ద్వంద్వాతీతుడని ఇద్దడికే చెప్పబడింది ఐదు చలించని భక్తితో అవ్యభిచారిణి అయిన భక్తితో నన్నే సేవిస్తుంటాడు అలాంటి వాడు బ్రహ్మభూయా కల్పతే ఆరో శ్లోకం ्यचारेण भक्ति योगते ब्रह्मड़ता ब्रह्म वि ब्रह्मईवती ब्रह्मकोवा ब्रह्म ये अवता सिद्धांत अलग ఇదివరకు తాను బ్రహ్మగానే ఉండి కూడా జీవభావంతో నేను సుఖి దుఖి అనే భావంలో ఉన్నాడు ఇప్పుడు జీవభావం తొలగిపోయిన తర్వాత కొత్తగా వచ్చినదేమీ లేదు బ్రహ్మ కావడం తన రూపాన్ని తాను తెలుసుకోవడమే సంధ్యావందనంలో బ్రహ్మైవ సంబ్రహ్మాప్యేతి బ్రహ్మగానే ఉంటూ బ్రహ్మను పొందుతాడు అనే మంత్రం ఇదే చెబుతుంది उपनिष्भा मबाई चवरी श्लोक मामूल राबो अध्या अलांट श्लोकमे इक इतना నాశరహితము అవ్యయము మార్పులేనిది ధర్మరూపమైనది అయిన బ్రహ్మ హిరణ్యగర్భ బ్రహ్మ మాయాశక్తితో కూడిన బ్రహ్మకు నేనే ప్రతిష్ఠ అనగా పర్యవసానం బ్రహ్మానందానికి పర్యవసాన స్థానం నేను అని తాత్పర్యం బ్రహ్మలో సగుణ నిర్గుణ స్థాయిలు రెండూ చూశాం నిర్గుణ బ్రహ్మలో వ్యక్తమయ్యే తత్వమే సగుణ బ్రహ్మ ఆ సగుణ బ్రహ్మకు పర్యవసానమైన స్థానం నిర్గుణమే అలాగే ధర్మానికి పర్యవసానం పరబ్రహ్మయే బ్రహ్మానందం ద్వారా జ్ఞాని అనుభవించే స్థితి అదే అని అర్థం